జన విజ్ఞాన వేదిక కూడా ఒకడు వస్తాడు వాడు మొత్తం ఆస్టమాంత స్వరూపం వస్తుంది చేప ముందులో ఏముందో ఎనాలసిస్లు చేయించారు కదా ఆ ఎనాలసిస్ కాపీ ఒకటి తెచ్చుకుంటాడు ఓ డాక్టర్ దగ్గర కూర్చున్న ఆస్టమాటిక్ డిసీజ్కి పుట్టు పూర్వోత్తరాలన్నీ స్టడీ చేసుకుని ఆ పేజీలు ఇవ్వకుండా తెచ్చుకుంటాడు వచ్చి కూర్చుంటాడు మీరు వాడితో మాట్లాడాలి మిమ్మల్ని నిలబడినవాడు వాడు ఈ బిలీవర్ నోడిని తీసుకొచ్చి పెట్టారనుకోండి వాడేదో తలా తోకా లేకుండా చెప్తాడు వాడికి సమాధానం మీరు చెప్పడానికి కష్టపడక్కర్లేదు కానీ ఈ జన విజ్ఞాన వేదిక వాడికి సమాధానం చెప్పాలంటే చాలా కష్టపడాలి ఎందుకంటే వాడు చెప్పినవన్నీ చాలా మీరు అంగీకరించాల్సి ఉంటుంది ఎందుకంటే వాడు కరెక్ట్గా మాట్లాడతాడు యుక్తియుక్తంగా మాట్లాడతాడు చాలా మటుకు కానీ అట్ ది సేమ్ టైం వాడిని మీరు నిరాకరించాల్సి ఉంటుంది కష్టం కదా యుక్తియుక్తంగా మాట్లాడి వాడిని నిరాకరించడం కష్టం బిలీఫ్ బిలీఫ్ అని వాడిని మీరు నిరాకరించడం చాలా తేలిక తేలిక కదా అని నిరాకరించడం కూడా అసలు అనవసరం నిరాకరించక్కర్లేదు అయితే నా సవే వ్యాఖ్యాత ఈ సాంక్ష్యులను నిరాకరిస్తే ఈ మిగిలిన ఆస్తికం వాళ్ళు ఉన్నారు చూసారా వీళ్ళందరినీ కూడా మనము తీసిపారాల్సినట్టే అయిపోతుంది పట్టించుకోక్కర్లేదు అంటున్నారని అయితే ఇక్కడ ఆస్తిక నాస్తిక శబ్దాలు నేను ఒక అర్థంలో వాడాను ఇంకో అర్థంలో వాడే పద్ధతి ఏదో ఉంది నేను అది పెట్టి మిమ్మల్ని అందరినీ కన్ఫ్యూజ్ చేయడం నాకు ఇష్టం లేదు నేను ఒక అర్థంలో దాన్ని వాడి ఈ అధికరణాన్ని నేను నిర్వహిస్తూ ఉన్నాను సరిపడిందండి ఈక్షతేరు నా శబ్దం అని మొదలుపెట్టారు మీరు మర్చిపోయి నేను చెప్పాను ఈక్షత అధికరణం ఇక్కడ ఎప్పటికప్పుడు పరగడుపోను సానుకొని ఇప్పుడు నేను మళ్లీ ఈ శత్యధికరణం ఇప్పుడు రేపటి నుంచి మొదలుపెట్టి చెప్తే అమెరికా వెళ్ళడం మానేసి ఈక్షత్యధికరణని చెప్తే అబ్బా స్వామీజీ ఎంత బాగా చెప్పానని అంటారు అంటే ఇంతకుముందు మీరు అబ్బాయి ఇంతకుముందు మేమే వెళ్ళాలని బాగుంది అధికరకరం అని అంటారు గాడ్ బ్లస్ యూ మీరు అలాగే ఉంటుందంటే ఏం పర్వాలేదు కానీ నాకు మాత్రం ఈ సత్యధికరణ నేను చెప్పాను ఇక్కడ నాకు బాగా గుర్తు అవధాని గారి కోసం చెప్పాను ఆ తర్వాత మళ్ళీ నేను అవధాని గారిని చూడలేదు కూడా ఆ భాగ్యం నాకు కలగలేదు వారు ఏదో బిజీగా ఉన్నారే నా బిజీలో నేను ఉన్నాను ఆయన వేద భారతికి చాలా సేవ అని చేస్తూ ఉన్నారు సో ఏ సత్యధికరణంతో మొదలెట్టాం చతుసూత్రి అయిపోయిన వెంటనే ఉన్న అధికరణమే ఈ సత్యధికరణం దాంతో మొదలుపెట్టి అక్కడ ఎవళ్ళని మీరు నిరాకరించారు అశబ్దం వేదంలో చెప్పింది నువ్వు చెప్తుంది ఒకటి కాదు అశబ్ అంటే వేదం ఇప్పుడే అనుకున్నాం కదా శబ్దము వేదంలో చెప్పిన దానికి నువ్వు ఈశ్వరుడు లేడు అది ఒప్పుకోము ఈశ్వరుడున్నాడు ఎందుకని నువ్వు నువ్వు చెప్తున్న ప్రధానము ప్రధానము తనంత తానుగా జగత్తుగా తయారైందనేటువంటి మీ లాజిక్ అది అశబ్దం మీ లాజిక్ బాగానే ఉంది మేమేం లాజిక్ని కాదంటలేదు కానీ అశబ్దం వేదంలో చెప్పింది అది కాదు ఎందువల్ల ఈ ఈక్ష అశబ్దం వేదములో చెప్పబడని ప్రధానము నా జగత్కారణము కాదాలదు ఎందుకని ఈక్షతే సంకల్పించుట వలన ప్రధానము జడము అదేం సంకల్పిస్తుంది సంకల్పించివాడు ఒకడు ఉండాలి వాడే ఈశ్వరుడు కాబట్టి ఈశ్వరుడు సిద్ధిస్తున్నాడు తప్ప ఈశ్వరుడు సిద్ధించడు అనే ఈ మాట తప్పు అని అక్కడ మొదలుపెట్టి ప్రధాన కారణవాదము అంటారంటే ప్రధానమే జగత్ కారణం తప్ప ఆ ఈశ్వరుడు అనేవాడు అవసరం మాకు లేదు అనే వాదము ప్రధాన కారణవాదం ఈ బిగ్ బ్యాంగ్ థీరీ బిగ్ బ్యాంగ్ నుంచి జగత్తు పుట్టిందంటాడు జన విజ్ఞానం కూడా చదువుకుని వస్తుంది బిగ్ బ్యాంగ్ నుంచి జగత్తు పుట్టిందండి అని వస్తుంది బ్రహ్మగారు పద్మంలో కూర్చొని జగత్తు చేయడం ఏమిటండి బిగ్ బ్యాంగ్ నుంచి పుట్టిందంటాడు వాడు వాడు బాగా చదువుకుని వస్తాడు వీళ్ళు ఏం చేస్తారంటే ఓ జ్యోతిషాయన్నో లేకపోతే ఓ పురోహితున్నో తీసుకొచ్చి కూర్చోబెడతారు నామాల్లో పెళ్లి గట్లు పెట్టిన వాడిని కూర్చోబెడతారు ఈ టీవీ వాడు వాడు ఆ యాంకరు ఆయనకి ఈ సబ్జెక్ట్లో ఏమీ తెలియదు ఆ బ్రిటిష్ బీబీసీ వాడు హార్ట్ అటాక్ అని దాంట్లో ఆ యాంకర్ అన్ని స్టడీ చేసి స్టడీ చేసి మొత్తం అంత సరవగా స్టడీ చేసి వాడు ప్రశ్నలు వేస్తాడు అలాగే మన దగ్గర కూడా కరంట్ థాపర్ మొదలైన వాళ్ళు ఆ విధంగా స్టడీ చేసి వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు మన వీళ్ళు యాంకర్లు మన దగ్గర ఉన్న ముప్పై తెలుగు ఛానల్స్ ఉన్నాయి కదా దాంట్లో ఉండే ఈ యాంకర్స్ వీళ్ళు స్టడీయా నా మహమా ఏదో వచ్చి కూర్చుంటారు అక్కడ కొంచెం చూడడానికి ఆకర్షణీయంగా వెళ్ళాడని చెప్పేసి కూర్చోబెడతారు తీసుకొచ్చి కూర్చోబెడితే వాడు దీనికి కలుగుతాడు దానికి కలుగుతాడు వాడికి తెలుసున్నది ఏం తక్కువ వీళ్ళందరికీ పేచిపెట్టి వాడు అలా కూర్చొని చూస్తూ ఉన్నాడు ఇంతట్లోకి ముప్పై ముప్పై ఇందుట్లోకి వీళ్ళు ఇలా కొట్టేసుకుంటూ ఉంటారు కొట్టేసుకుంటూ ఉంటా ఉంటే ఇంతవరకు మీరు కొట్టుకున్న చాలు ఒక్క నిమిషం సేపు ఆగితే మేము కమర్షియల్ చూపిస్తాం అదే తర్వాత మళ్ళీ మీరు కొట్టుకోవడానికి నేను ఛాన్స్ ఇస్తాను అని మొదలు ఇదంతా ఓ ఫార్స్ నడుస్తూ ఆ యాంకర్లు ఎవరిని కూర్చోబెడతాడు జన విజ్ఞాన వేదిక వాడు వాడు దేనికి కట్టుబడిపోయి ఉంటాడు వాడు ప్రధాన కారణవాది వాడు జన విజ్ఞాన కారణవాదం అదే వాడు తరోగా ఉంటాడు వాడు అంతా స్టడీ చేసుకుని వచ్చి కూర్చుంటాడు ఈయన పురోహితుడిని ఈయన కూర్చోబెడతారు ఈయన మనం టీవీలో కూర్చున్నామని సరదాయే తప్ప ఉగలాటమే తప్ప ఆయన స్టడీ చేసింది ఏమీ ఉండదు ఏం చెప్తాడు ఈయన ఈయన చెప్పేది ఏమంత పసగా ఏమి ఉండదు అప్పుడప్పుడు ఎవరైనా సమస్యలు దొరికితే ఉండాలి తప్ప లేకపోతే వీడి జన వాడు హీ క్యాప్చర్స్ ది అటెన్షన్ ఫాల్ చేసి వాడు హీ స్టీల్స్ ది షో అలా కాబట్టి ప్రధాన కారణవాది ఎప్పుడూ బలవంతుడే ఎందుకంటే వాడు లాజికల్గా పోతూ ఉంటాడు మిగతా వాళ్ళందరూ బిలీఫ్ సిస్టమ్స్ని పట్టుకుని వెళ్లాడతారు ఈ ప్రధాన కారణవాదాన్ని బాదరాయణ మహర్షి పునఃపునః ఆశంక్య ఎన్నిసార్లు లేవనెత్తి ఖండించారో చెప్పశ్యం కాదు యక్షత నాశబ్దంలో ఖండించారు ఆనందమయాధికరణంలో ఖండించారు ఇప్పుడే బ్రహ్మయ్య ఉపాదాన కారణము నీ ప్రధానం కాదు అంటూ ప్రకృతి అధికరణంలో మళ్ళీ పెద్దగా ఖండించారు సర్వత్ర ప్రధాన కారణవాదాన్ని ఖండిస్తూ సూత్రాలను ఆయన రచించినారు తి పక్షలకాని కానిచిల్లింగాభాసాని వేదాంతూ ఆపాతే మందమతీన్ ప్రతిభాంతి ఎందుకని ప్రధాన కారణవాదాన్ని అంతా ఎక్కువగా పునఃపున లేవనెత్తి ఖండించటము ఎందువల్లలా చేశారంటే వాడు హేతువులు చెప్తాడు లింగము అంటే హేతు హేతువుల్ని చెప్తాడు ఆ హేతు ఎలా ఉంటుందంటే అవును కదా మరి ఈశ్వరుడు లేడు కదా అనిపించిట్లా ఉంది వీడి బిలీవర్ ఉన్నాడు వీడు ఏ హేతువు చెప్పలేడు వీడు వాడికి హేతువు చెప్పాలనే ఉత్సాహమే ఉండదు అసలు వాడికి ఒకవేళ వాడికి కూడా కొంచెం ఉబలాట పడి వీడు చెప్తున్నాడు కదా మనం కూడా చెప్దామని ఏదో చెప్తాడు చెప్తే అది అది వీగిపోతుంది నిలబడతాం మనం చూడొచ్చు డిబేట్స్లో ఇది ఎక్కడ పరిస్థితి కూడా ఇక్కడ కూడా అదే పరిస్థితి ఈ ప్రధాన కారణవాది చెప్పే హేతువులు ఉన్నాయి లింగములు అవి అద్భుతంగా ప్రకాశిస్తూ ఉంటాయి ఎవరికి మందమతి సామాన్య జనులకు లోతైన ఆలోచన లేని వాళ్ళకు అనిపిస్తుంది అవును మళ్ళా వీటికి చెప్పింది కరెక్టే కదా అనిపిస్తుంది కానీ అవి హేతువులు యథార్థం లోతుగా చూస్తే అవి హేతువులు కాదు హేత్వాభాసలు హేత్వాభాస చేపమందు దృష్టాంతంలో కూడా వాడు ఆత్మా గురించి తర్వాత మందు ఆ చేపమందు యొక్క కాన్స్టిట్యూషన్ దాన్ని దాంట్లో ఏమున్నాయి ఏం స్టేరాయిడ్స్ ఉన్నాయి ఇది ఇవన్నీ ఎంత స్టడీ చేసినా వాడి హేతువు అందని ఫ్యాక్టర్ ఒకటి ఉంది అదేమిటంటే ఫెయిత్ ఎందుకంటే ఈ ఫెయిత్ అన్నది నేను అంటున్నది అన్సైంటిఫిక్ అండ్ ఇల్లాజికల్ ఫెయిత్ గురించి నేను చెప్పట్లేదు సైంటిఫిక్ అండ్ లాజికల్ ఫెయిత్ ఒకటి ఉంది దాన్నే ప్లెసీబో ఎఫెక్ట్ అని వాడికి నమ్మకం ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి వాడికి ఆ డాక్టర్ అంటే నమ్మకం బాగా నమ్మకం ఉండాలి ఈ డాక్టర్ మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన హస్తలాసి మంచిదే నమ్మకం ఉండాలి ఆయన ఏం చేస్తాడు షుగర్ పిల్ ఇస్తాడు షుగర్ షేప్లో ఇస్తే తగ్గదు షుగర్ పిల్ ఇస్తాడు కానీ ఆ పిల్లు ఎలా ఉంటుందంటే యాంటీబయాటిక్ లాగా ఉంటుంది ఆ కలరు అన్నీ అదే ఉంటాయి అది ఇస్తాడు అది వేసుకుంటాడు తగ్గిపోతుంది తగ్గిపోతుంది అట్లీస్ట్ తాత్కాలికంగానైనా తగ్గుతుంది పర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అయినా తగ్గుతుంది దాంతో వాడు ఏమనుకుంటాడు తగ్గింది ఇది మందు పనిచేస్తుంది అనుకుంటాడు దిస్ ఈజ్ కాల్డ్ సైంటిఫిక్ ఫేక్ట్ ఇది అంచేతే డ్రగ్ యొక్క డ్రగ్ యొక్క ఎఫెక్ట్ని అంచనా వేసే టైంలో ఈ ప్లసీబో ఎఫెక్ట్ డబుల్ బ్లైండ్ స్టడీస్ అని డబుల్ బ్లైండ్ అంటే ఏమిటి ఇచ్చి డాక్టర్కి ఏది ప్లసీబో ఏది రైట్ మరి మెడిసిన్ వాడికి తెలియదు డాక్టర్కి పుచ్చుకునే పేషెంట్కి వాడికి ప్లసీబో వచ్చిందా లేకపోతే మందే వచ్చిందా వాడికి తెలియదు ఈ మొత్తం అంతా కంట్రోల్ చేసేవాడు ఎవడో పైన ఉంటాడు వాడు చూస్తూ ఉంటాడు దాంతో మీకు సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఏమీ లేకుండా వాడు స్టడీ చేస్తారు సబ్జెక్టివ్ ఎలిమెంట్ ఎంత వీలు అంత తగ్గించి స్టడీ చేస్తారు చేస్తే మందు వల్ల అరవై మందికి తగ్గింది ప్లసీబో వల్ల నలభై మందికి తగ్గింది వంద మందిలో అంటే ఆ డ్రగ్ శాంక్షన్ అయిపోయి మార్కెట్లోకి వచ్చేస్తుంది మందు వల్ల యాభై మందికి తగ్గింది ప్లస్ ఇబ్బో వల్ల యాభై మందికి తగ్గింది అనే రిజల్ట్ వస్తే అది పెండింగ్లో పెట్టి ఫర్దర్ స్టడీస్ చేయమంటారు రిజెక్ట్ చేయరు డ్రగ్ని మందు వల్ల నలభై మందికి తగ్గింది ప్లస్ఈబో వల్ల అరవై మందికి తగ్గింది అంటే అప్పుడు కూడా రిజెక్ట్ చేయరు ఫర్దర్ స్టడీస్ చేయమంటారు మందు వల్ల ముప్పై మందికి తగ్గి ప్లసీ బో వల్ల డెబ్బై మందికి తగ్గితే మందు వేసిన దానికి మందు వెయ్యని దానికి తేడా ఏమీ లేదు లేరా నీ మందు రిజెక్ట్ చేసాము అంటే కాబట్టి మీరు ట్యాబ్లెట్ వేసుకుంటున్నారంటే దట్ ఈజ్ ప్రూవ్ టు బీ ఎఫెక్టివ్ ఓన్లీ టు సెవెంటీ పర్సెంట్ ఆర్ సిక్స్టీ అది హండ్రెడ్ ఏ డ్రగ్గు లేదు ఈ సృష్టిలో దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తున్నాం సైంటిఫిక్గా యాక్సెప్ట్ చేస్తున్నాం దీన్నే లాజికల్ అండ్ సైంటిఫిక్ ఫెయిత్ అంటారు ఈ చేప ముందు వల్ల తగ్గి వాళ్ళకి లాజికల్ అండ్ సైంటిఫిక్ ఫెయిత్ వల్ల తగ్గుతోంది తగ్గి వాళ్ళకి ఆ సంగతిని విజ్ఞాన జన విజ్ఞాన వేదిక వాడికి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పగలిగే సమర్థులు కూర్చోవాలి అటువంటి సామర్థ్యాన్ని రెస్పెక్ట్ చేయగలిగే యాంకర్ ఉండాలి లేకపోతే వీడిని చెప్పనివ్వరు కమర్షియల్ పెట్టేస్తారు మధ్యలో లేదా వాడు అరిచేసి వీడి ఏమో మాట్లాడుకుంటున్నట్లా చేస్తాడు ఆ యాంకర్ సరైన వాడు ఉండాలి యాంకర్ అని చెప్పి వాళ్ళు ఆయన ఏదో మంచి పాయింట్ చెప్తున్నారు చెప్పని అనే అథారిటీ ఉన్న యాంకర్ ఉండాలి ఇవన్నీ ఎక్కడుంటాయి మీకు ఆ వాదాలు ఇవేమీ ఉండవు అంచేతనే ఏవో అర్థం అర్థం లేకుండా పోతూ ఉంటాయి ఆ వాదాలు కాబట్టి మందమతులకి అబ్బా ఎంత యుక్తిగా చెప్పాడు రా అని అనిపిస్తూ ఉంది కానీ లోతుగా పరీక్ష చేసి వాళ్ళకి వాటిల్లో ఉండే దోషాలు కనపడతాయి అంచేతనే అవి హేతువులు కాదు హేత్వాభాసలు హేతువులా కనపడతాయి కానీ వాటిల్లో లొసుగు ఉంటుంది కాబట్టి సాంఖ్యవాదులు చెప్పే హేతువులలో లొసుగులు చూపించి సాంఖ్యవాదాన్ని నిరాకరణ చేసుకుంటూ వచ్చినారు స కార్యకారణానన్యత్వాభ్యుపగమాత్ ప్రత్యాసన్న వేదాంతవాద ఆయన శంకర్లు ఏమంటున్నారో చూడండి అద్వైతుల సిద్ధాంతానికి ఈ సాంఖ్యవాదము చాలా దగ్గిరాలనుకుంటున్నారు అని చెప్పిన కొన్ని సందర్భాల్లో మీరు జన సపోర్ట్ చేయాల్సి ఈ ఫైత్ కానీ ఈ బిలీవర్ ఉన్నాడు చూసారా బిలీవర్ని సపోర్ట్ చేయాలా జన సపోర్ట్ చేయాలా అంటే మీరు బొట్టులైతే నామవ పెట్టుకుని వెళ్ళారనుకోండి అప్పుడు ఏమనుకుంటారు వీడు బిలీవర్ని సపోర్ట్ చేస్తాడనుకుంటారు కానీ తేనా వీడు జన విజ్ఞానం వేదికన వాడిని సపోర్ట్ ఇప్పుడు అందరూ ముక్కు మీద వేసుకుంటారు కదా ఇప్పుడు ఇక్కడ పరిస్థితి అలాగే ఉంది ఈ ఆస్తికవాదులు అందరూ ఎంత వాదించినా వేదాంతానికి వాళ్ళు దగ్గరికి రాదు రాలేరు ఎందుకో తెలుసునండి జగత్తు కార్యం పరమాత్మ కారణం వీళ్ళు అందరూ కూడా ఈ కార్కికులు వైశేషికులు నైయాయికులు పౌరాణికులు వీళ్ళందరూ కూడా కార్యము వేరు కారణం వేరు అనే చెప్తున్నారు కార్యం వేరు కారణం వేరు దేవుడు వేరు జగత్తు వేరు కానీ ఒక్క సాంఖ్యులు మాత్రమే కార్యము కారణము కంటే అనన్యము ఇది దీని మీద మీకు ఒప్పుకుంటే బోర్డంత బ్రహ్మసూత్రాలు అనన్యత్వాధికరణం ఉన్నది తదనన్యత్వాధికరణము కార్యము కారణము కంటే భిన్నము కాదు మీకు నేను ఆ లాజిక్ చూపిస్తాను నేను చాలాసార్లు చూపించాను ఇప్పుడు ఇక్కడ నగ నెక్లెస్ పెట్టాను చూడండి ఈ నెక్లెస్ కార్యము ఓకే బంగారము కారణము ఈ రెండు వేరువేరేం చెప్తాడు ద్వైతి మీరు గమనించారా ఈ రెండు వేరు వేరేం చెప్తాడు ద్వైత అంతా మూర్ఖుడు పడేదానికి ఒకళ్ళు లేడున్నాయి ప్రపంచం ఫిలాసఫీకి ద్వైతికి అసలు ఏమీ సంబంధం లేదు వేరే సాంఖ్యుడు చాలా డిగ్రీకి వచ్చేస్తాడు ఒక ఈశ్వరుడు లేడవే పాయింట్లో వాడిని మనం రిజెక్ట్ చేయాల్సి వస్తుంది తప్ప చాలా లాజికల్గా మాట్లాడతాడు ఇప్పుడు నగ ఆ నెక్లెస్సు బంగారము ఏమండి ఇప్పుడు ఈ నెక్లెస్ కారణము కార్యము బంగారము కారణము ఓకే బాగుంది కారణము కారణం ఒకటేనా వేరువేరు వేరువేరు చమండి అయితే వేర్వేరు అంటే ఇప్పుడు ఇక్కడ ఎన్ని ఉండాలి రెండు ఉండాలి బంగారం వేరుగా ఉండాలి ఆభరణం వేరుగా ఉండాలి ఏవి చూపించు రెండు చూపించినావు అసలు రెండు చూపించు రెండు చూపించలేవు ఒకటే చూపిస్తావు నువ్వు అవి ఎలా వేర్వేరు ఎలా ఉన్నాయో చూపించి అంటే అంటాడు విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నాయంట అయుత సిద్ధములో విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నాయంటే ఒకటే అయింది కదా అది రెండు ఎందుకు అయింది చూపించు నువ్వు రెండేవి చూపించు నాకు వేరువేరుగా చూపించాలి రెండు చూపించును అలాగే ఇది జగత్తు ఈ జగత్తుకి దేవుడు కారణము నువ్వు వేరువేరుగా చూపించినాకు రెండు అంటే చూపిస్తుంది నువ్వు ఇవ్వ ఇదంతా జగత్తు దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటాడు వాడితో మీరు ఏమి వాదిస్తారు వాడికి దండం పెట్టిన ఆయన నువ్వు వెళ్ళి జపం చేసుకోమని చెప్పి ఇంకా వాడితో వాదన ఏముండదు వాదన ఎక్కడ ఉంటుందంటే ఈ సాంక్ష్యుతో వాడు ఒప్పుకుంటాడు కారణము కార్యము ఒకటే కారణము కార్యము రెండు వేరువేరు పదార్థములైతే కావు కారణము స్వతంత్రంగా నిలబడి ఉంటుంది కార్యం భిన్నంగా ఇతరముగా అన్య ఇతరముగా అంటే భిన్నముగా ఎప్పటికీ నిలబడలేదు కారణ కార్య అనన్యత్వం అదేవిధంగా జగత్తునొక ఉపాదానం పరమేశ్వరుడు ఈ జగత్తు పరమేశ్వరుడు కంటే భిన్నంగా దీనికి మనుగడయే లేదు అని మనం చెప్పడానికి కావలసినటువంటి కారణ కార్య అనన్యత్వం ఏదైతే కలదో దానిని ఒప్పుకున్న ఒకే ఒక బుద్ధిమంతుడు ఈ సాంక్ష్యుడు మిగతా కూడా కారణకార్యములకు భేదమునే స్వీకరించుకున్నారు కాబట్టి వేదాంతులకు చాలా దిగ్గురుగా వచ్చాడు ఈ సాంఖ్యులు మొదట శంకరులు అన్నారు సాంఖ్యుల్ని రే నీ ప్రధానమే వేదాంతుల యొక్క మాయాశక్తి ఆ మాయాశక్తిని అధిష్ఠించినదే పరబ్రహ్మ అని ఇంత మాత్రం ఒప్పుకో రెండే మాటలు ఒప్పుకో ఈ రెండు మాటల్లో ఒప్పుకోవాల్సింది ఒకటి ఊరికే చేంజ్ ఆఫ్ నేమ్ ప్రధానాన్ని మాయాశక్తి అని చేంజ్ ఆఫ్ నేమ్ రెండవది ఈ మాయాశక్తికి అధిష్టానము ఉంది అదే పరమాత్మ అది ఎడిషనల్ యాస్పెక్ట్ ఉచ్యాస్ టు ఎగ్రీ ఇట్స్ అన్ ఎడిషనల్ థింగ్ ఇంత మా ఈ రెండు ఒకటి చేంజ్ ఆఫ్ నేమ్ కాబట్టి పేరు పేరు మార్చుకోవడానికి అభ్యంతరమే ఉంటుంది కొన్ని మేమే ఒప్పుకుంటాం నీ పేరుకి మేము మా మాయాశక్తి అనే పేరు వదిలిపెట్టేసి నీ పేరు మేము పెట్టేసుకుంటాం ప్రధానం అని కానీ ప్రధానము అధిష్టానము గలది ఆ అధిష్టానమే పరమాత్మ అని నువ్వు ఆ ఒక్క పాయింట్ ఒప్పుకో నువ్వు మేము ఒకటే అని కౌగులించుకున్నంత పని చేస్తారో చోట కాబట్టి సాంఖ్యవాదులు వేదాంతానికి చాలా దగ్గరగా వస్తారు మీకు ఇంకో రహస్యం చెప్పంటారా నేను నేను గమనించింది మీరు అన్యత సాధించకుడు ఇంతవరకు నేను చూసిన జన విజ్ఞాన అటెండ్ అయిన ఇటువంటి చర్చలు ఎన్నైతే ఉన్నాయో గ్రాహణం టైంలో చర్చ్ ఉంటుంది ఇంకా ఇలాంటి చర్చలు ఏవో ఉంటాయి మొన్న చర్చ వచ్చింది జన విజ్ఞాన వేదిక చర్చ అంటే ఈ పిల్లలందరినీ పడుక్కోబెట్టేసే ఒకటి తొక్కేస్తూ వాళ్ళు తొక్కేస్తే వాళ్ళ వ్యాధులు తగ్గిపోతాయని వాళ్ళ నమ్మకం దీని మీద చర్చ ఒక పండితుడిని పెట్టారు ఆయన అంతా అవకతవటగా చెప్పాడు అలా తొక్కడం సరే సరే అని చెప్పాడు దట్ ఈజ్ ఈ జన విజ్ఞాన వేదిక వాడు చెలరేగిపోయి మాట్లాడేశారు ఎక్కడైనా ఇలాగే ఉంటుంది ప్రతి ప్రతి డిస్కషన్లోనూ ఇలాగే ఉంటుంది నేను ఇఫ్ యూ ఆస్క్ మై ఒపీనియన్ హూ ఈజ్ నియరెస్ట్ టు యువర్ విషం అంటే జన విజ్ఞాన వాడు నీయ దేవుణ్ణి ఒప్పుకోడు కానీ మన సిద్ధాంతానికి దగ్గరగా వాడే వస్తుంది వీడు గట్టిగా నామాలు పెట్టుకున్నాం లేదా పిండి గట్లు పెట్టుకున్నాం అలా చేసి వాడు ఉన్నాడే వీడు మన సిద్ధాంతానికి దరిదాపులు కూడా రాదు ఏం చెప్పమంటారు ప్రారంభం అలా ఉంది మరి మనం ఏం చేస్తున్నాం నాకు ఆశయ వీడు ఎగిరిగా వస్తే బాగున్నాను నాకు ఆశయ కానీ వాడు రాలేడు వాడి వల్ల కాదు ఏం చేస్తాం గ్రహణం గురించి చర్చ వచ్చినప్పుడు వీడు చెప్పే ప్రతి మాట తప్పే జన వాడు చెప్పే ప్రతి మాట కలుపుతుంది ఏం చేస్తాం మీ మాట బయటికి వెళ్ళి చెప్పామనుకోండి చాలా బద్నామయ్యే అవకాశం ఉంది తర్వాత లేనిపోని కాంట్రవర్సీ కూడా క్రియేట్ అవుతుంది ఎనివే నేను మీకు ఇక్కడ ఉన్నదాన్ని హైలైట్ చేయడం కోసం ఏదో మోడర్న్ ఎగ్జాంపుల్స్ చెప్పాను ప్లీజ్ టేక్ ఇట్ ఇన్ ది రైట్ స్పిరిట్ కాబట్టి ఈ వేదాంత ద్వైతవాదానికి చాలా దూరం ఏమున్ లేడన్నవాడు ద్వైతవాదానికి దగ్గర వెళ్ళవుతాడు అవడం వేదాంత వాదానికి చాలా దగ్గరవుతాడు ఈ సాయంత్రంలో దేవల ప్రభృతిభిశ్చ కైశ్చిత్ ధర్మసూత్రకారై స్వగ్రంథేష్ దేవలుడు అని ఒక ఆయన ఉన్నాడు అలాగే మనుస్మృతికారుణ్ణి కూడా తీసుకోవచ్చు దేవల స్మృతి చాలా ప్రసిద్ధమైన స్మృతి మనుస్మృతికారుడు వీళ్ళు ఏం చేశారంటే తమ స్మృతి గ్రంథాల్లో ఈ ద్వైతుల వాదాన్ని వాళ్ళు పట్టించుకోలేరు పైగా సాంఖ్యవాదాన్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు కపిల కపిలో సిద్ధాచార్య అని కపిలహ అని మీకు విష్ణు సహస్రనామాల్లో నామం విష్ణు సహస్రనామంలో కపిలహ అని ఉంటుంది అభిరుడంటే సాంఖ్యాచార్యుడే ఆ పేరు కూడా అలాగే ఉంటుంది కపి సాంఖ్యాచార్య కపిలహ అని నామం నామం నాకు సరిగ్గా గుర్తులేదు కపిలో అది అది విఘ్నేశ్వరుడు అది అది విఘ్నేశ్వరుడు అంటే కపిలవర్ణం కలవాడు అని విష్ణు సహస్రనామాల్లో ఉంటుంది నామం పూజ చేసేప్పుడు కూడా కపిలాయ సిద్ధేశ్వరాయ నమ లేక కపిలాయ సాంఖ్యాచార్యాయ నమ అని రెండు చతుర్థీలు కలిపి ఒకే నామం మీరు చూసుకోండి విష్ణు సహస్రనామంలో ఉంటుంది తర్వాత భాగవతంలో ఈ కపిల సిద్ధాంతాన్ని భాగవతంలో కపిలుణ్ణి కపిల సిద్ధాంతాన్ని అదంతా కపిలుణ్ణి తీసుకుని ఒక స్టోరీ పెట్టేశారు భాగవతంలో కపిల దేవభూతి సంవాదం నీకు కపిలుడి రచనలేమీ లేవు కపిలుడి సూత్రాలు దొరకవు కపిలుడి సూత్రాలు ఐదారు వందల సూత్రాలు రాశాడు ఆయన పదకొండు సూత్రాలు దొరుకుతున్నాడు పదకొండే ఆ కాగితం ఎక్కడో ఆ తాటకుముఖాలు దొరికింది ఆ పదకొండే ఉన్నాయి ఈ పదకొండు కూడా వివేకానంద స్వామి తన రాజయోగం పుస్తకంలో ఉటంకించాడు ఇంకెక్కడా దొరకలే కవి ఆయన వివేకానందుడు పట్టుకొచ్చాడు కానీ ఆ కపిలుడు ఇంకా ఆయన బయాగ్రఫీ ఏమీ లేదు ఆ కపిలుడిని భాగవతంలో అడాప్ట్ చేసుకోవాలి సార్ కావండి ఆ కపిలుడు సిద్ధాంతం అంతా వచ్చేస్తుంది భాగవతంలో అండ్ యూ యాడ్ దేవుడు భక్తి కొంచెం యాడ్ చేసుకుంటాడు సిద్ధాంతం ఐడెంటిఫల్ కొంచెం భాగవతం అనేప్పటికీ భక్తి ఉండాలి కదా అలాంటి మాటలు ఆ కపిలు నోట్లో పెట్టాడు కపిలుడి చేతను అతని సిద్ధాంతం అంతా చెప్పించేసి శ్రీహరి లక్ష్మీదేవి పొగడే నాలుగు స్తోత్రం జయించేస్తే ఆయనతోటి అదే భాగవతంలో కపిల దేవభూతి సంవాదం కాబట్టి దేవలుడు మనుస్మృతికారుడు భాగవతం విష్ణు సహస్రనామం ఇలాంటి ఆస్తిక గ్రంథాలన్నీ కూడా ఈ సాంఖ్యవాదాన్ని తమ సిద్ధాంతాల్లో కోట్ చేసి పెట్టారు దాంతో మరింత డేంజర్ అయి కూర్చుంటుంది అది ఎందుకంటే దాంట్లో ఫండమెంటల్గా ఫ్లా ఉంది కదా ఆ ఫండమెంటల్ ఫ్లాని అలాగే చెట్టి దాన్ని యాక్సెప్ట్ చేసేస్తే డేంజర్ కదా మరి కాబట్టి ఈ ద్వైతవాదుల్ని ఖండించడానికి పెద్ద ప్రయత్నం అనవసరం కపిలవాదాన్ని మాత్రమే మీరు ఖండించాల్సి ఉంటుంది ఏం చెప్తున్నారు పాయింట్ అర్థమవుతుందండి మీకు అది అది అక్కడ ఉన్నది చూడండి తేనా తత్ప్రతిషేధే యత్న అతీవ కృత ఎందుకంటే కపిలుడు చెప్పిన సాంఖ్యవాదము వేదాంతానికి దగ్గరగా ఉంది కానీ ఈశ్వర నిరాకరణం చేసింది కాబట్టి మనం ఖండించాల్సి ఉంటుంది మొదలైన దేవలుడు మొదలైన మహా మహర్షులందరూ తమ స్మృతి గ్రంథాల్లో ఆయన పేరు పెట్టేసి ఆయన పేరు పెట్టి ఆయన సిద్ధపురుషుడని చెప్పి భగవద్గీతలో నేను కపిలుండని చెప్తాడు శ్రీకృష్ణుడు సిద్ధానా కపిలో ముని విభూతి యోగంలో మహర్షు దీంట్లో ఉంది విష్ణు సహస్రనామం మీరు చూసుకొని ఉంది భాగవతంలో ఉంది కపిలుడు దేవలుడు మనుస్మృతికారుడు కపిని కోట్ చేసిపోతారు పేజీలకు పేజీలు కోట్ చేస్తారు దాంతో ఏమనిపిస్తుంది అమో ఈ సాంఖ్య సిద్ధాంతమే సర్వశ్రేష్టమైనదిరా అని అనిపిస్తుంది పైగా వేదాంతుల సిద్ధాంతానికి చాలా దగ్గరగా కూడా ఉంది కొన్ని అంశాల్లో కాబట్టి దాంట్లో ఉండే దోషాన్ని పాయింట్ అవుట్ చేయటంలో ఇబ్బంది చాలా ఎక్కువ ఉన్నది వాడు వల్ల బుద్ధిమంతుడు కూడా కాబట్టి ప్రత్యేక ప్రయత్నం చేసి వాళ్ళు చెప్పినటువంటి సిద్ధాంతంలో ఉండే దోషాన్ని గట్టిగా పాయింట్ అవుట్ చేయాల్సిన అవసరము కలదు మరి నయ్యాయికులు పరమాణువులే జగత్కారణము అని చెప్తారు వాళ్ళు వాళ్ళ మాట ఏమిటంటే దానికి అంత సార్ పెద్ద ప్రయత్నం అక్కర్లేదు అంటున్నారు నా అన్వాది కారణవాద ప్రతిషేధే ఒకడు అంటాడు అణువులు పరమాణువులు జగత్ కారణం దాన్ని నిరాకరించడానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు ఇంకొకడు అంటాడు దేవుడు ఆయనకి భార్య ఉంది వాళ్ళిద్దరూ కలిసి సంసారం చేస్తే జగత్తు పుట్టిందంటాడు దాన్ని నిరాకరించడానికి ప్రయత్నం అనవసరం వాటికి పెద్ద ప్రయత్నం అక్కర్లేదు అసలైన ప్రయత్నము సాంఖ్యవాద నిరాకరణానికే చేయాల్సి ఉంటుంది తేపితూ బ్రహ్మవాణవాద పక్ష ప్రతిపక్ష ప్రతిషేద్ధవ్యా అయితే ఒక ప్రశ్న వస్తుంది వేదాంతము ప్రతిపాదించే అద్వైత తత్వానికి సాంఖ్యులు ప్రతి ద్వైతులు కనుక ఈ నైయాయికులు వైశేషికులు వీళ్ళు వ్యతిరేకులే వీళ్ళు ద్వైతులే కనుక కానీ మీరేం చేస్తున్నారు వీళ్ళందరినీ పక్కన పెట్టేసి కేవలము సాంఖ్యులు ఒక్కళ్ళ మీదే యుద్ధం చేస్తున్నారే సాంఖ్య నిరాకరణమే మీరు ప్రధానంగా చేస్తున్నారు కదా వీళ్ళని నిరాకరించడానికి మీరు ప్రయత్నం చేయటం లేదు వీళ్ళంటే మీకు పక్షపాతము ద్వైతులు కనుక దేవుడు దేవుడు అంటున్నారు కనుక వీళ్ళంటే మీకేమైనా కొంత పక్షపాతం ఉండి ద్వైతుడు కనుక దేవుడు అంటలేదు కనుక సాంఖ్యవాదాన్ని పట్టుకుని మీరు దుమ్మెత్తిపోస్తున్నారా అంటే నో మేము అలా చేయట్లేదు అయితే మీ అభిప్రాయం ఏమిటి దేవుడు అన్నంత మాత్రాన్ని ఈ ద్వైతులందరినీ నిషేధించాలా అక్కర్లేదా వీళ్ళని తిరస్కరించాలా అక్కర్లేదా వీళ్ళని కూడా పూర్తిగా తిరస్కరించాల్సిందే ప్రతిషేద్ధ వాళ్ళనే నెత్తికి మీద పెట్టుకునేది లేదు వాళ్ళను కూడా తిరస్కరించడము అవసరమే ఎందుకంటే బ్రహ్మయే ఉపాదానము ప్రకృతి అనే వాదానికి అనే అద్వైత వాదానికి వీళ్ళు వీళ్ళు వ్యతిరేకలే కాబట్టి వీళ్ళని దగ్గరికి తీసే పనే లేదు మరి గట్టిగా మీరు ఎదుర్కోలేదు గట్టిగా వాళ్ళని తిరస్కరించలేదు కారణమేమి అంటే చెప్తున్నాం దేశామీ ఉపోద్బలకం వైదికం కించిల్లింగం ఆపాతేన మందమతీన్ ప్రతిభాయాత్ వీళ్ళందరినీ మీరు గట్టిగా తిరస్కరించటం లేదు ఎందుకని వాళ్ళేం వైదికమైన మంత్రాలు కోట్ చేసి చెప్తున్నారంటే వీళ్ళు కోట్ చేసే వైదిక మంత్రాలు కూడా సరైన హేతువులు కాదు వీళ్ళుకి వచ్చేసేవి కూడా మందబుద్ధి గల వాళ్ళకి ఆపాతేన వినగానే వినగానే అవును బాగుంది అన్నట్టుగా కోట్ చేస్తారు వీళ్ళు వీళ్ళు ఏమి తెలివైన వాళ్ళు కాదు వీళ్ళు వీళ్ళ వల్ల కూడా మంద భ్రాంతియే కలుగుతుంది వీళ్ళు కోర్చేసే మంత్రాలు ఎలాగుంటాయో తెలిసిన ఒక ఆయన ఏం చేశాడో తెలిసిన టీవీ మీదకి వచ్చాడు వచ్చి అక్కడ ఆ శుక్రగ్రహం ఏదో అడ్డొచ్చింది అప్పట్లో శుక్రగ్రహం ఏదో అడ్డొచ్చింది భూమికి శుక్రగ్రహం సేమ్ లైన్లోకి వచ్చింది ఆ సందర్భంగా ఏవో పూజలు దాని మీద మీరు చూడొచ్చు శుక్రగ్రహాన్ని ఇక్కడ నిలబడి తెలవం చూడొచ్చు బాగా దగ్గరికి వచ్చింది భూమికి శుక్రగ్రహం మీరు కంటితో చూసేయొచ్చు అని అప్పట్లో ఒక ఘటన అయింది ఆరు నెలల అప్పుడు ఓ పండితుడిని పిలుచుకోవాలి జన విజ్ఞాన వేదిక వాడు వచ్చాడు ఈ పండితుడు వచ్చాడు పండితుడంటే పండిట్ పండితుడేం కాదు పండిట్ అంటే లోకప్రసిద్ధి తప్ప ఆయన లేదు ఆయన వచ్చి మొదలుపెట్టాడు శుక్రగ్రహం భూమికి దగ్గరగా వస్తోంది వేదంలో చెప్పారు శుక్రంతే అన్యజ్య జతంతే అన్యదృషు రూపే అహనీ జ్యౌరి వాసి ఆయనంత బాగా నేను చెప్పినట్టుగా చెప్పలేడు విశ్వాహిమాయా అవశిస్వధావో భద్రాకే పోషన్ నిహరాతిరస్తు అది మంత్రం అలా చెప్పారు వేదంలో ఆ శుక్రగ్రహం ఇక్కడికి వచ్చేసింది అని చెప్పాడు చెప్తే జన మధ్యలో అడ్డుపడలేదు ఎందుకంటే వారికి వారికి ఏం ఈ యాంకర్ వీడు అసలు దేనికే అడ్డుపడ్డావు కమర్షియల్కి తప్ప దేనికే అడ్డుపడ్డ ఆయన అలా చెప్పాడు ఆ మంత్రం ఏదో తెలుసిన శుక్రం అంది శుక్రం అంటే శుక్రగ్రహం కాదు శుక్లం రలయోరభేద పూషన్ అంటే ఓ సూర్యుడా పూషన్ నిహరాతిరస్తూ ఓ సూర్యుడా మీ మహిమ మాకు రెండు రకాలుగా గోచరిస్తోంది ఒకటి తే మీ మహి మీ యొక్క మహిమ ఒకటి శుక్లం తెల్లది అంటే పొగదు శుక్లంతే అన్యత్ తర్వాత ఏమిటి శుక్రుంటే అన్యత్ ఇప్పుడే అన్నాను ఇంతలోకి మళ్ళీ మర్చిపోయారు శుక్రంటే అన్యద్రజతంతే అన్యత్ రజస్ అంటే ధూళి అంటే చీకటి మీ యొక్క మహిమ చీకటి రూపంగా మాకు గోచరిస్తోంది ఒకటి పొగలు ఒకటి రాత్రి ఆ కూడా నీ యొక్క విభూతులే విషురూపే నీ యొక్క రూ నీ యొక్క విభూతులు రెండు ఉన్నాయే అవి ఎంత విరుద్ధంగా ఉన్నాలో చూడబయా విషురూపే అహని ఒకటి పొగలు ఒకటి రాత్రి అహని ద్వివచనం అహహ అహనీ ద్వివచనం రెండు సగభాగములు రోజు యొక్క సగభాగములు ఒకటి పొగలు ఒకటి రాత్రి కానీ వాడికి వాడికి ఉండే రూపం ఒకటి తెల్లగా ఉంది ఇంకొకటి నల్లగా ఉంది విషురూపే అహని జ్యౌరివాసి నీవైతే అక్కడ అంతరిక్షంలో కూర్చుని ఈ లోకాన్ని ఇలా ప్రకాశింపజేస్తున్నాము మాకు నీ అనుగ్రహము చేత సకల సంపదలు కలుపుగాక రాతి అస్తూ రాతిహి అంటే సంపద అని ప్రార్థన దానికి శుక్రగ్రహానికి ఏమీ సంబంధం లేదు ఇది చెప్పాడని వాళ్ళు విని ఓహో అలాగా అనుకున్నారు సరే వాళ్ళు ఏమనుకున్నారో అందరూ విని ఓహో అనుకున్నారు మందమతులకు ఈ మంత్రాలు వల్ల విన్న వెంటనే అవివో హేతువులు అన్నట్టుగాను లాజిక్ అన్నట్టుగాను భాషిస్తాయి ఎందుకంటే వాళ్ళు ఏమో అర్థం చేసుకున్నదేమీ కాదుగా కాబట్టి వీళ్ళని నెత్తుకెత్తుకునేది ఏమీ లేదు వీళ్ళని కూడా నిరాకరించాల్సిందే ఎందుకంటే వాడు మిస్టేక్ చెప్తూ ఉంటాడు వాడు ఎలా తీసుకుంటారు వాళ్ళని తో త్రోసిపుచ్చవలసినది అత ప్రధానమల్ల నిబర్హణన్యాయన అతిథి శతీ కాబట్టి సూత్రకారుడు చేయాలా పని వీళ్ళని నిరాకరించాలి ఈ సాయంత్రుడిని నిరాకరించాలి కానీ ఆయన అందరినీ నిరాకరించుకుంటూ కూర్చుంటే ఈ సూత్ర గ్రంథం ఎప్పటికీ తెవరుడు ఐదు వందల సూత్రాలు సాలో వేయ రాయాలి అందుకోసం ఆయన ఒక న్యాయాన్ని పాలించాడు ఆ న్యాయమే ప్రధాన మల్లనిబరహణ న్యాయము దీన్ని పూజ్య స్వామిజీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ బాక్సింగ్ అవ్వాలంటే మీరు జపాన్తో మొదలుపెట్టి అమెరికా దాకా ప్రతి ఊళ్ళోనూ ఉన్న బాక్సర్లందరినీ ఓడించి నెబ్బుకుంటూ రానక్కర్లేదు మరి ఏం చేయాలి ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ ఒకడున్నాడు వాడిని ఒక్కడిని నెగ్గితే సరిపడుతుంది అలాగే వీళ్ళందరినీ నిరాకరించక్కర్లేదు వీడున్నాడే ఈ సాక్షుడు వీడిని ఒక్కడిని నిరాకరిస్తే సరిపడుతుంది వాడిని నిరాకరించిన సందర్భంలోనే వీళ్ళందరూ గాలికి కొట్టుకుపోతారు వీళ్ళెవడో నిలబడేవాళ్ళు కాదు అసలైన శిసలైన ప్రతిపక్షము సాంఖ్యవాదమే అందుకోసమే ఇంతవరకు సాంఖ్యవాదాన్ని అంత విస్తారంగా పునఃపున ఉటంకించి బా బాదరాయణ మహర్షి నిరాకరించినాడు ఏతేనా ఇప్పుడు సూత్రాన్ని వ్యాఖ్యానం చేస్తున్నారు ఇంతవరకు అవతారిక ఇప్పుడు సూత్రం సూత్రంలో ఏతేనానుంది కదా ప్రధాన కారణవాద ప్రతిషేధ న్యాయకలాపేనా अण्वा कारणवादापी प्रतिषिधतया व्याख्याता वेदितव्याना अं इंतव प्रधानमे कारण सांख्यु वादे कलदो दाने तिस्को అని ఎలా తిరస్కరించారో అనేక న్యాయములు యుక్తులు చెప్పి కళాపము అంటే సముదాయము సమూహము ఒకటి కాదు రెండు కాదు గుంపులు గుత్తలు గుత్తలుగా యుక్తుల్ని చెప్పారే ఆ ప్రయత్నం చేత అందరూ అందరూ అంటే పరమాణ కారణవాదులైన వైశేషికులు నైయాయికులు యోగులు పాతంజలు యోగులంటే పాతంజలు వాళ్ళు ఇతరులైనటువంటి పౌరాణికులు ఇతర ద్వైతవాదులు వీళ్ళందరూ కూడా ఈ వాదములన్నీ కూడా తిరస్కరించినట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి సర్వే వ్యాఖ్యాతా అంటే వాటన్నిటినీ ప్రతిషేధించి నిషేధించి తిరస్కరించినట్టుగానే మీరు తెలుసుకోండి ఎందుకంటే తేషామీ ప్రధానవత్ అశబ్దవాత్ శబ్దవిరోధిత్వాచ్ఛేతి ప్రధాన కారణవాదులు వేదమంత్రాలను కోర్ట్ చేస్తారు కానీ వాళ్ళు చెప్పేది వేదంలో చెప్పేదానికి పోలికలే వీళ్ళు ఈ నైయాయికులు వైశేషకులు పాతంజలు వీళ్ళందరూ ఈ యోగా పీపుల్ ఉంటారు హఠయోగా పీపుల్ ఉంటారే కూరికే హడావిడి చేసేస్తూ ఉంటారు హఠయోగా పీపుల్ దృష్టి ఇలా చేతుల మీద నిలబడిపోతారు మనం చేసుకుంటే కొట్టే ఉంటే హాస్పిటల్లో చేయించి పెద్ద యోగా తక్కువని రెండు చేతుల వేదాలు ఏర్పడతారు చాలా హడావిడి చేసేస్తూ ఉంటారు చేసేస్తూ మంత్రాలు కోట్ చేసేస్తారు ఋగ్వేదం ఉంటారు ఏదో మంత్రాలు కోట్ చేసేస్తారు పతంజలి మహర్షిని కోటి చేసేస్తారు వీళ్ళని నెప్పిని పెట్టుకునేది లేదు వీళ్ళు చెప్పేది కూడా చాలా సందర్భంగా ఉంటుంది ప్రధాన కారణవాదం ఏ విధంగా తిరస్కరింపదగ్గదో వీళ్ళ యొక్క వాదములు కూడా అటులనే తిరస్కరించ యోగ్యములైనవి ఎందుకంటే అశబ్దత్వ వీళ్ళు చెప్తున్న పరమాణువులు కానీ మరొకటి కానీ ఈ యోగాసనాలు కానీ ఇవేమీ వేదంలో వీళ్ళు చెప్పినట్టుగా లేవు అని పొన్ లేకపోతే మనం పెట్టుకోవచ్చు కదా యాడ్ చేసుకోవచ్చు కదా నాలెడ్జ్ పెరుగుతూ పోతుంది కదా అంటే వేదంలో చెప్పిన దానికి విరోధం కూడా ఉన్నది వేదంలో ఆసనం వేసి ప్రాణాయామం చేసి ధ్యానం చేయమన్నారు అంతేగాని వీడు ప్రాణాయామం వద్దు ధ్యానం వద్దు దేవుడు వద్దు ఏవద్దు ఈ ఆసనమే మన డెబ్బై ఆసనాలు వేస్తామంటాం డయబిటీస్ కి వాటికి ఉపయోగపడుతుందంటే అది వేరే సంగతి కానీ ఆత్మస్వరూపానికి ఏమీ సంబంధం లేదు వ్యాఖ్యాత వ్యాఖ్యాత ఇది పదాభ్యాస అధ్యాయ పరిసమాప్తి ద్యోతయతి రెండు సార్లు పదాన్ని చెప్తే దాన్ని అభ్యాస అభ్యాస చేశారు అంటే అధ్యాయం పూర్తయింది అని మనకి సూచిస్తూ ఉన్నది పరమహంస పరిరాజకాచార్య శ్రీమచ్చంకరభగ్యపాదకృత శారీరకమీమాంసా భాష్యే ప్రథమాధ్యాయస్ చతుర్థ పాద సమాప్ అది ప్రథమాధ్యాయం నాలుగో పాదం పూర్తయింది అంటే ప్రథమాధ్యాయం కూడా అక్కడతో పూర్తయింది తర్వాత సూత్రం స్మృత్యనవకాశదోష ప్రసంగ అన్యస్మృత్యనవకాశదోష ప్రసంగా చాలా ఇంపార్టెంట్ అధికార ఎందుకంటే దీంట్లో ఎలాంటి ప్రశ్నలు ఏమైనా వచ్చుతారంటే ఎవరి మరి ఆచార్యుడు అలా చెప్పాడు ఈ ఆచార్యుడు ఇలా చెప్పాడు మరో ఆచార్యుడు మరో చెప్పాడు వాళ్ళందరినీ భక్తులు పూజిస్తున్నారు ఊరేగిస్తున్నారు పెద్ద పెద్ద ఉత్సవాలు కూడా చేస్తున్నారు కదా మేము సామాన్యులు మేము ఏం మాకు అర్థం కావట్లేదు ఏం చేయమంటారు అని ఓ ప్రశ్న ఒక ప్రశ్న అలాంటి చాలా మౌలికమైన దీంట్లో శంకరులు చాలా విలక్షణమైన శైలిలో ఉటంకించి ఆయన చెప్తుంటే మరి వినాలి దార్శనిక చక్రవర్తి ఆయన అది విని ఓపిక ఉండాలి చదివి ఓపిక ఉండాలి చాలా గొప్ప అధికరణం నెక్స్ట్ ఇయర్ చదువుదాం దీనికి అవతారిక ప్రథమాధ్యాయే ప్రథమే అధ్యాయే సర్వజ్ఞ సర్వేశ్వర జగత ఉత్పత్తి కారణం మృత్ సువర్ణాదయ ఇవా ఘటరుచకాదీనా అని మళ్ళీ మళ్ళీ పెట్టారు అప్పుడే సో మళ్ళీ సో ఓం పూర్ణ మద పూర్ణ మం